ఆ సంకల్పం నుండి లోకము అంటే అంతరిక్ష లోకం రూపంగా ఆయనే ఆవిర్భవించాలి ఆ అనంత శక్తియే భూలోకంగా ఉంది ఆ అనంత శక్తియే అంతరిక్ష లోకం రూపంగా ఉన్నది ఆ అనంత శక్తియే సువర్లోక రూపంగా సో ఈ విధంగా ఆ పరమేశ్వరుడు సృష్్యాది నుండి ఉచ్చరించినటువంటి మూడు శబ్దాలు ఈ మూడింటి కంటే ఇంకో శబ్దం వచ్చింది దాని పేరే ఓం ఆ ఓం అయిన తర్వాత ఇంకో మూడు శబ్దాలను ఊహు ఊవహ ఆ మూడు శబ్దముడు వాటికేతను బోధింపబడే మూడు లోకములు ఈ రూపంగా ఆ పరమేశ్వరుడు నామము దాని కొత్త రూప విషయం తెలుసుకుని రోజు పొద్దున్నోసారి సాయంకాలం ఒకసారి చేసి ఉపాసన ఏం కాదు ఉపాసన అంటే విషం మనం ఉపాసన కెన్ బి ఆఫ్ టూ డైన్స్ గాయత్రి ఉపాసన ఉందనుకోండి పొద్దున్నోసారో సాయంకాలం ఒకసారి కనీసం రోజుకోసారి ఒక పది నిమిషాలు జపం చేసుకుంటారు అది ఉపాసన ఈ జగత్ కూడా ఆ పరమేశ్వరుని యొక్క ప్రకట రూపమే అని ఉందనుకోండి దీని పొద్దున్నో ఐదు నిమిషాలు సాయంకాలం ఐదు నిమిషాలు జపం చేసేస్తున్నాయి ఇంకా మిగతా రోజు అంతా ఇంకా దాని జోలికి వెళ్లకుండా ఎందుకంటే అది వాళ్ళకి న్యూ సెన్స్ వ్యవహారం జగత్తుంటే ఈశ్వరుడే అంటే మన వ్యవహారం అంతా కూడా అడ్డిపోతుంది మన రాగద్వేషాలు పూర్తిగా చక్కగా ప్రకటన చేసుకునేది ఇది కాబట్టి ఇది పక్కన పెట్టేసి మేమేమో మిగతా వ్యవహారాల్లో సంబంధం లేదు పొద్దున్న నిమిషాలు సాయంకాలం ఐదు నిమిషాలు ఇట్ ఈస్ ఎ విషం సో ఇట్స్ ఇన్ఫ్లుయన్సెస్ ది ఎంటైర్ లైఫ్ అటువంటి దాని విషం అంట విషన్ కూడా ఒక రకమైన ఉపాసన విజువలైజేషన్ విషన్ సో విషు ఇదే తొండముదిగి ఊసర వెళ్ళైనట్టుగా మీరు ఈ ఉపాసనే కొంచెం ముందుకు వెళ్తే జ్ఞానం అయిపోతున్నారు ముందు అసలు అలా అర్థం చేసి అలా భావన చేస్తూ ఉండండి సూర్యుడు చంద్రుడు నక్షత్రుడు భూలోకము అంతరిక్ష లోకము సువర్ లోకము ఇంటర్ స్పెల్ కూడా ఈశ్వరుడు అనే విశ్వరూప ఉపాసన మీరు చేస్తూ ఉంటే ఇదంతా ఇన్షిక్యూరు ఎలా అయినా మీకు తర్వాత తెలుస్తుంది ముందు ఆరంభంలో ఇలా ఉపాసన చేస్తాం ఉపనక్షత్రం చదువుకునే వాళ్ళకి ఉపాసన జ్ఞానం రెండు కలిసే ఉంది ఓ సందర్భంలో మీరు ఉపాసన ఈ అనువాదం దగ్గర తరువాత అనువాదం దగ్గరికి వెళ్ళేప్పటికీ లేకపోతే నెక్స్ట్ బ్రహ్మానందం వాళ్ళ దగ్గరికి వెళ్ళేప్పటికీ జ్ఞానం అయిపోతుంది అది ముదిరి ఉపసన వెళ్ళైందంటే సో ఇక్కడ ఉపాసన అక్కడ జ్ఞానం విజువలైజేషన్ బికమ్స్ సో అద్యమకి చాలా ప్రాధాన్యం కలదు ఎనివే సో వాక్యంలో ఉంది కెసరా వ్యాహుతూడు వ్యాహుతులు భాష్యూ భూక్దర్శనా రెండు ఇటీలు ఉన్నాయి భాషలో ఆ మొదటి ఇటీ మంత్రాలితి అనే మంత్రంలో ఉన్నదే అది ఎందుకంటే ఇది అది ఎందుకంటే ప్రదర్శన ఇంతకుముందే చెప్పబడిన మూడు వ్యాహృతులు ఏవైతే గలవో వాటిని మళ్ళీ ఇంకోసారి మీ ముందు కట్టడం కోసం ఇంతకు ముందు చెప్పాను కదండి ఎక్కడ చెప్పారు ఇంతకుముందు చెప్పలేదు ఇంకా అంటే కర్మకాటలో చెప్పాను ఇంక ముందు వేదా ఇక్కడ డెబ్బై తొమ్మిదో పన్నుల్లో ఉంటాం ఇప్పుడు కొత్తగా కొత్తగా ఇవి నేర్చుకోవట్లేదు పన్నం ఉండే డెబ్బై ఎనిమిది పన్నాలు వెళ్ళాయి గోళ్ళు సార్లు చెప్పారు ఉపనిషత్తు ఇంతకు ముందు ఉక్తోపప్రదర్శనార్థ తర్వాత ఆనందగిరి అన్నాడు పరాహితంలో బ్రాహ్మణులనో స్వామిత్రు చెప్పినటువంటి దర్శనం సో ఇంతకు ముందు కర్మకాండలో వెళ్ళాయి కర్మాకాండ ఉపాసనా కండా కదా ఈ నుంచి ఇంకొచ్చేసి సో ఈ భూభుమస్సుమరి అని ఇంతకుముందు చెప్పిన వాటిని మన ముందు మళ్ళీ పెట్టాను పెట్టి ఇప్పుడు ఏతాహ తెస్రాహాహ అంటే ఇవి తెసరా అంటే మూడు ఏమన్నా ఈ మూడు మీరు వేసుకోలేదు రేటు అందుకంటే మన మంత్రం వేసి చెప్పాలి మూడని మూడు పళ్ళు ఎదురకుండా పెట్టి ఇగో మూడు పళ్ళు అని అంటారు ఎందుకంటే అన్నాం ఎదురకుండా ఉన్నాయిగా ఇంగోని మళ్ళీ మీరు ఎందుకు మూడేగా అవి మూడు కంటికి కనబడుతున్నాయిగా మళ్ళీ మూడని మీరు అన్నం ఎందుకు అంటే అంటే మీ దృష్టిని దాని మీద కేంద్రీకరించండి అని అభిప్రాయం జస్ట్ అటెన్షన్ ఇదిగో అని అనకుండా మేము కాదు మూడు అని నేను చెప్పకపోతే మీకు మూడని తెలియకుండా పోతుందని కాదు నాట్ ది ఐడియా ది ఐడియా ప్రదర్శిత పరామర్శ అవి ఎదురుకుండా పెట్టిన వాటిని మళ్ళీ ఇంకోసారి పరామర్శ చేయటం మళ్ళీ ఇంకోసారి మీ కవర్ దాన్ని ఎలా వ్యాఖ్యానం చేస్తారు మంత్రం మీద శ్రద్ధ మంత్రంలో ఉండే ప్రతి పదాన్ని ప్రేమగా వ్యాఖ్యానం చేయొచ్చు అదేదో ఇది ఎలాగే ఉంటుంది అంటే నెక్స్ట్ మీకు వెళ్ళండి అని గ్లాసింగ్ ఓవర్ ఉండకపోవచ్చు సో భూ వస్తు పరామృష్టా ంటే గు రెండు విధాలుగా స్మర్యంతేనంటే నాకు చెప్పండి చూడండి మధ్యలో వై అవుతుంది ఆ వైకు అర్థం చెప్తున్నారు వా అంటే వై అన్నది విడతీస్తే వై అవుతుంది తొమ్మిది క్లాస్లో వస్తుంది రెండు సూత్రాలు అప్లై చేస్తే ఆ వై అలా వా అవుతుంది నెక్స్ట్ ఆదివారం క్లాస్లో వస్తుంది వ్యాకారం కాబట్టి విడతీస్తే వై అవుతుంది కలిపిస్తే వా ఈ వై ఏమిటో తెలుసిన ఆయన ఎలా చెప్తారు అండి అని ఇంతకు ముందు వెళ్ళిన వేద భాగంలో బోధింపబడిన మూడు వ్యాహృతులని ముందుకు తీసుకొచ్చాను తీసుకొచ్చి మీ ముందు పెట్టారు శృతి పెట్టింది వ్యాహృత అని ముందుకు పెట్టిన మూడింటిని పరామర్శ చేశారు పరామర్శ చేశారంటే ఒకసారి రెఫరెన్స్ ఇచ్చారు ఇంకా వై ఎందుకంటే అలా వాటిని తీసుకొచ్చి ఇలా మీ ముందు పెడితే ఓసారి గుర్తు చేసుకుంటుంది అదే నా జేబులో ఉంది రాజి మీకు కావలసిన వస్తువు నా జేబులోనే ఉంది అని అలాగే నేను దాన్ని స్మరించుకుంటూ పైకి తీసి మీ ముందు లేకపోతే పైకి తీసి మీ ముందు పెడితే నేను గుర్తు చేసుకుంటా సో పరామృష్టా పరామర్శ చేయబడినటువంటి ఈ మూడు వ్యాహృతులు వై ఇనే అవ్యయము చేత అనే ఈ అవ్యయము చేత పరా స్మరింపబడుతున్నది గుర్తు చేసుకోబడుతున్నది లేకపోతే గుర్తు చేయబడుచున్నది ఎందులో తెలిసిన విద్యార్థి కూడా చదువుకున్నారు ఈ వేద అంతా వాడికి వడికి కొత్త కాదు గురువుకి కొత్త కాదు శిష్యుడికి కొత్త అంటే గురువు గారు గుర్తు ారు ఎంత అంటే శిష్యుడికి గుర్తు చేస్తున్నారు ఎదురువేలు తిరిగిపోతారు ఎనివే ఒక ఆ వాక్యానికి అంత అర్థం ఏమిటంటే ఇంతకుముందు గడచిన వేద భాగంలో ఈ మూడు వ్యాహృతులు ప్రసిద్ధంగా ఉన్నాయి కదండీ ఇంకా విషంగా ఒకసారి వాటిని మీరు మనస్సులోకి తెచ్చుకోండి తర్వాత మొత్తానికటి ఇంకోసారి అర్థం చెప్తున్నాను ఈ మొత్తం వాక్యాన్ని మూడు యూనిట్స్ కింద వ్యాఖ్యానం చేసి నౌ హీఈస్ కంక్లూడింగ్ దో మూడు ప్రసిద్ధములైన వై అనే శబ్దానికి ప్రసిద్ధములు అని అర్థం సో ఈ మూడు ప్రసిద్ధములో అంటే వ్యాధన అర్థం వై అంటే ఇండీడ్ అంటే అర్థం అండి ఇంగ్లీష్లో ప్రసిద్ధం ఇంగ్లీష్లోనూ సంస్కృతం ఇంగ్లీష్లో అలా యూస్ చేసేసి ఉండుకుంటారు ఇంకా దాని మీద అంత ఎనాలిసిస్ చేయదు అదే సంస్కృతంలో ఎనాలిసిస్ చేస్తారు వాక్యశాస్త్రం అనేది ఇంగ్లీష్లో లేదు మంది ఇట్ ఈస్ ఇండీడ్ సో అంటే యూ నోట్ ఐ నోట్ ఎవ్రీబడి నో సిట్ మొత్తం ఇండీడ్ అనేది వై అంటే సో ప్రసిద్ధమే మూడో వ్యాపార నాలుగోది ప్రసిద్ధం కాదు దానికి నాలుగో దాన్ని ఎంట్రోడ్యూస్ చేస్తున్నారు చతుంటే వాటిలో ఆ మూడింటిలో ఇయ చతుర్థి ఇది నాలుగోది ఆ మూడో అలా అనుకుంటే ఆసాం మూడో అలా ఉంటుంటే ఇది నాలుగో ఇయ్యం చతుర్థి సో ఈ నాలుగో వ్యాపార నాలుగో ఏదండి మహా ఈ పియనుందిగా పక్కన ఇంకో వాక్యం పక్కన ఉంది మహిళ సో మహ అని నాలుగో వ్యాకరుని ఆ మూడింటికి మీరు చదువు తర్వాతీ మహాచమసా ఈ నాలు చతుీ నాగోవ్యాహుంకే మహాహాని మహాచమని అయిన బాగా గుర్తుపట్టేది ఆ ఋషి ఋషిపేరు గాయత్రి మంత్రానికి దృషి ఎవరు విశ్వ మహా అనే వ్యాహృతికి దృషి ఎవరు అంటే మహాచమస్య పేరుది సో ఈ మహాచమస్యేది ఇలా ఏమిటంటే మహాన్ చమస మహాచమస ఇలా నాన్నగారి పేరు మహాచమో చమస అంటే పాత్రనొక పర్టికులర్ పాత్ర యజ్ఞంలో ఆహుతి ద్రవ్యాన్ని ఆ పాత్రలో పెట్టుకుని దాని నుంచి హోమం చేస్తారు ఆ పాత్రకి చెమసా అనేక పాత్రలు ఉంటాయి యజ్ఞంలో ఎన్నెన్నో పాత్రలు పాత్రలుగా వెస్సల్స్ ఎన్నెన్నో పాత్రలు ఉంటాయి ఈ పాత్రల నుంచి ద్రవ్యాన్ని తీసుకుని ఆఫర్ చేసే స్పూన్స్ ఆఫరింగ్ స్పూన్స్ అవేవో ఎన్నో ఉంటాయి సుఖు స్రువము బేరుగా రెండు ఇకొరుత్ ఇంకొకటి అలాంటివి ఇంకా ఎవేవో నాలుగో ఐదో పాత్రలు అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి హోమం అన్న సో ఉదాహరణకు ఆద్యస్థాలి ఎక్కడైనా మీరు ఏం జరుగుతుంటే వింటే మీకు తెలుసు ఆధ్యస్థాయి మాదాయో వెళ్ళదులాగా హోమం చేసేటప్పుడు హోమాలు చూసి వాళ్ళు వెంటనే గుర్తుపట్టే ఆద్యస్థ ఆద్యం విలా ఇలాగ వాళ్ళు ఇవ్వండి వచ్చిన వాళ్ళు పంట వచ్చిన మాదాయ ఆద్యం విలా అంట్యస్థాయి ఆద్యం అంటే బట్ట వెన్న నెయ్యి నెయ్యిని పెట్టుకునే పాత్రకి ఆజ్య వివాహంలో స్థాళీ పాకము అని ఒక కర్మ ఉంటుంది స్థాళీ అంటే గిన్నె గిన్నె ఆ రెండు బియ్యం పోసి నీటి పోసి నిపుణులు పెడితే అన్నం వండుతారు పాకము వంట ఆ కర్మకి స్థాళీ పాకం ఎందుకంటే వండడం అక్కడ ఒక బ్రాహ్మణం అడుగుతున్నాడు కదంటే అలా కాదు ఈ కొత్తగా పెట్టుకుంటూ ఇది వండుతుంది ఉండే అప్పు చెప్తుంది ఆ పల్లె అన్నం ఆవిడేమో ఉండదు ఆవిడ అలా పూర్తి పూస్తూ ఉంటుంది దురోహిస్తే వండు చూస్తాడు సో న్యాయంగా అయితే ఆవిడ వండి భర్త కప్పు చెప్తే ఆ భర్త దాన్ని స్కూల్తో తీసుకుని అగ్నిహోత్రంలో ఉంటుంది ఆ ప్రక్రియ ఇది స్థాయి పాత్ర సో ఆజ్యథాళి అని ఒక పాత్ర అలాగే ఇంకా పాత్ర తన్నే జీహి అని ఒక పాత్రం ఇలాగంటే ఏవో పాత్రలు ఉన్నాయి క్షమసము అనే పాత్రమసము అనే పాత్రలో ఒక ఆహుతి ద్రవ్యాన్ని తీసుకుంటాం సోమరసాన్ని తీసుకుంటాం తీసుకుని దాంట్లో హోమంతా ఈ నాకు బాగా యజ్ఞాలు బాగా ఎక్కువగా దిట్టంగా చేస్తూ ఉండేవాళ్ళ మహాత్ములు ఆయన ఈ పెద్ద కంచి జంబులాగా ఈ చలస పాత్ర పెద్ద తగ్గుతుండేవి ఎక్కడికి వెళ్ళినా ఈ చమస పట్టుకుపోతూ ఉండే కదా మా దగ్గర రెండల యాదవి గారు మాకు ఆయన ఉండేవాళ్ళు బందరినీ ఆయన గొప్ప గొప్ప యజ్ఞాలన్నీ చేశారు ఆయన నేను ఎరుగుతున్నాను ఆయన వస్తున్నారంటే ఓ అంగ్రంలో దర్భలు చమసపాత్రలు సుక్కులు సువాలు తర్వాత విభూతి మొహాన్ పెట్టుకుంటు ఇంకా ఇవేవో సామానంతా పెద్ద మూట క్రిత పట్టుకుని ఆ మూట బుధాన్ని వేసుకుని యజ్ఞం ఉంది ఉంటుంది చుట్టుపక్కల అని ధర్మకాండంలో చెప్పిన యజ్ఞాలన్నీ చేశారు చాలాంటి మహాత్ముడు ఆ మహాచమసు ఆయన పెద్ద కంచుజొంబు ఒకటి పట్టుకుని వస్తారు వీళ్ళు సో అలాగే ఈయన మహాచమస ఆ పెద్ద చమస పాత్రలు వస్తాడు ఆయన అది లేకుండా అక్కడికి రాదు దాంతో ఆయన అసలు పేరేమో తెలియదు కానీ ఈ పేరు స్థిరపడింది భాగవతుల వారు అని ఇంటి పేరు స్థిరపడింది వాళ్ళకి ఇంటి పేరు ఏదో ఇంకోటి కానీ వీళ్ళు భాగవతాన్ని బాగా అధ్యయనం చేసిన కారణంగా భాగవతుల అనే పేరు ఇస్తుంది ఆ విధంగానే ఈయన అసలే ఏదో కనుక పేరు కానీ మహాచమస ఆయనకు ఆయన కొడుకు మహాచమస్య వీడి మహా అనే వ్యాహుతును ఈ మహర్షి దర్శించారు మహాజనస్ ప్రవేదయ ఊహాస్మాం వృత్తాక నిదితే వ్యర్థాస్మాను ఎక్కడంటే వాటిలోగో వివాహంతో ఆ మహాచమస్సుడు దర్శించినాడు ఊహ స్మే చూడండి ప్రభేదయతే లిక్ అవుతుంది కాస్త దానికి అర్థమేమిటి విధి తవాన్ ఆ స్మా పడి దానికి అది పాస్కరించడం ఇంకా ఊహా ఊ అంటే అదిగో ఊ అంటే అదిగో అదిగో ఇదిగోనో అదిగో అనో అంటారు మన మన ఊత పదానికి అంటే అదే అర్థం అంటే వృత్తానుకఠనార్థత్వాలు జరిగిపోయిన చూడు అని అంటారు ఏమిటి చూడమంటారని మీరు ఏదో చెప్తారు అది వినాలి ఇదో చూడు అన్నది ఊత అది అలాగ మీరు అడ్డుపడ్డారనుకోండి పాప ఆయనకి చెప్పడం చెప్పలేకపోతారు ఇంకా ఏమీ చెప్పలేదు ఇంకే ఉపక్రమం ఇందులో చూడు అది ఒకసారి ఫోన్లో నేను ఎవరుంటా హలో ఎవరు ముదేనా పోతే అని నేను చెప్పబోతుంటే ఏడు పోతే అంటావు పోవాలి అని అడిగారు అంటే నేను మర్చిపోయాను నేను చెప్పాను ఒక లేక నేను చెప్పాను ఈ చుట్టూ నాకు ఇంటర్ఫీ లేదు నేను ఏదో చెప్పబోతున్నాను ఈ చుట్టు to <laughs> so to to them. I was to them, I I I was referring and And that That reference reference is is is is not meant meant meant for me, for myself. And then whatever is meant for him. him him, him… myself. then Then whatever he doesn't have the patience. Then I told will talk పోతే అండ్స్ ఐ వి ఈ అలాంటిది సో తాసాస్మ ఇక హా ఉంది హా అంటే తెలుగులో టా అన తెలుగులో టా అనుకుండా టా అంటే ఎలాగంటే ఒకప్పుడు రాజుగారు ఉండేవారట ఉండేవారు అంటే మీరు కర్జపడ ఉండేవారు ఉండేవారట వారికి ఒక ఊళ్ళో ఒకనొక పెద్దమ్మ ఉండేది ఆ పెద్దమ్మకి ఒక పూట పూ పూట పూలు ఉండేది పూట పూలు పెద్దమ్మ ఉండేది టా అని అన్ని టాటాల్లో చెప్పాలి అంతేగాని మీరేమో అలా అయితే మీకు కథ చెప్పడం చదువు అనగనగనగా మొదలుపెట్టి తాతో చెప్పాలి హా అంట మహా తమస్య మహాత్ముడు ఒక ఆయన ఉండేవారు కండి ఈ మహహా అనే వ్యాహృతిని దుర్షించేదట అంతకీ ఆయన మహాచమస్సుడు అయ్యుణ్ణి మహాని దర్శించడం ఇంకూడా ఎంతో స్వారస్యంగా వాళ్ళు ఆయన పేరులోనే ఒక మహా ఉన్నాడు అంటే ఆ పెద్ద మనస్సు ఉంది పెద్ద పెద్ద యజ్ఞాలు చేసేవారు పెద్ద పెద్ద ఆహుతిని ఇచ్చేవారు పెద్ద చెంబు పెట్టి పెద్ద పెద్ద ఆహుతిని ఇచ్చేవారు అంచేతనే ఆయన ఈ భూభువ శువహ నూరింటిని మింగేసి కూర్చునే ఒక పెద్ద వ్యాహృతిని ఆయన దర్శించాడు మహా అనే వ్యాహుతుడు తర్వాత మహాచమస్య గ్రహణం ఆర్షాను ఎందుకంటే మీరు చెప్పగలుగు మహానం వ్యాహు వ్యాహృతి గురించి చెప్పండి ఇక్కడ మహాచమస్య వినాయం ఉండి కూడా ఆయన పెద్ద పంచటం ఉండి ఎందుకు ఇది అంతా ఇది అలా కాశం ఆర్షస్మరణార్థం ఆర్ష అనుస్మరణార్థం ఆ ఋషి సంప్రదాయాన్ని మనం గుర్తు చేసుకోవాలి ఎప్పుడు కూడా ఒక మంత్రాన్ని జపించే ముందు లేక ఒక ఉపాసనని చేసే ముందు ప్రజలు ఉపాసనే కదండి తప్పనిసరిగా ఆ విష సంప్రదాయాన్ని మనం స్మరించాలి ఇది ఒక శాస్త్రం ఎందుకంటే ఆ రకమైన వినయంతో మనం ప్రారంభించాలండి ఇవి దీజ్ అకరెస్ దీస్ విషయ మంత్రాలు ఇవి మంత్రద్రష్టల చేతను దర్శింపబడి బోధింపబడిన మంత్రాలు దీస్ ఆర్ నాట్ ఎస్ట్రేస్ ఆర్ డే బిఫోర్ ఎస్ట్రడేస్ స్టేట్మెంట్స్ అలాంటి అల్పములైన వాక్యాలు ఏం కావు ఇప్పుడు మన రాజకీయ నాయకులు వచ్చి అందరూ శాంతిగా ఉండాలి అని లేచకపోతే వాడికి చెప్పి వాటికి విలువే ఉంటుంది ఎవడైనా పఠించుకుంటారు ఎవరు పఠించారు పఠించుకునే వాటితే మన దేశంలో ఇప్పటికీ శాంతి సామ్రాజ్యం వెళ్తూ ఉండాలి ఎవరు పఠించుకోరు దే ఆర్ నాట్ ఇన్స్పైర్డ్ బై వాటి సర్పస్ ఏమీ సో కొంతమంది రాజకీయ నాయకులు అంటారు అదే రాజకీయ నాయకుల్లో ఒక నిష్ట కలిగిన వాడు ఒక ప్రఖ్యాతి కలిగి నేను చాలా మంచివాడు అనే లెక్క అనే దృష్టి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అనుకోండి దానికి విలువ గారు మాట్లాడన్నాను అనుకోండి దానికి విలువ ఈవెన్ ది సోకాల్ అపోజిషన్ పీపుల్ ఆఫ్ వ్యాల్యూ ఉంటుంది బికాస్ ఆయన చెప్పి అటెన్స్కి ఉందని వాళ్ళ యొక్క అభిప్రాయం సో ఆ విధంగా రాజకీయ విషయం ఇంకా దృష్టాంతం చెప్పాను ఎవరు అనం చేస్తావు ఆ మహాత్ములు పొందే తరాల నుంచి వస్తున్నటువంటి వాక్యాలు ఆ వాక్యాల పవర్ ఉంది తత్వమసేనది ఒక వాక్యం అరుణి అరుణి మహర్షితోటి చెప్పిన వాక్యం ఆ వాక్యం ఎంత గొప్పది అంటే ఈనాటి వరకు అది కొన్ని వేల మంది వేల మంది తరాల నుంచి వేల తరాల నుండి వేలాది సాధకమైన ప్రతి తరంలో కూడా అలా ఇన్స్పైర్ చేస్తూనే ఉంది వాక్యం అలాగే ఆ బ్రహ్మహష్మి వాక్యం ఎంత వాక్యాలు హిమాలయ తర్వాత వాక్యం అది వాక్యం చూడానికి దానికి ఆ పవర్ ఉంది కాబట్టి మనం ఎప్పుడు కూడా విశ్వ సంప్రదాయాన్ని అలా స్మరించడంతో వినయంతో అలా భక్తిభావంతో దాన్ని స్మరించి ఆ తర్వాత ఎందుకు పోయాలి ఎంత ఏమవుతుందో ఆ పవర్ అంతా కూడా నీకు వస్తుంది నీకు సాత్కము గ్రహణము ఆ పేరుని స్మరించారంటే ఆర్షాను స్మరణార్థం అనుకుంటే కాలంలో మనం వచ్చాము మరుష సంప్రదాయాన్ని స్మరించదు శంకర్లు అంత బంధుని వదిలిపెట్టరు ఇది కూడా అలా సాగ తీస్తూ ఉంటాను నేను సాగ తీయడం సాగ తీసుకోంకర భాష ఎలా ఉంటుందంటే మా నాయనగారు అంత ఉండే ఇసక పాత్రలా ఉంటుంది ఇసక పాత్ర అని విన్న ఇసక తీసి గొల్లి ఇసక వస్తూ అంటున్నాను ఇంకే వీడికి కావాల్సింది ఇసకే కదండి వాట్ ఎవరిసి ఇసు తీసేసాం కదా అని అయిపోతుంది అలా వస్తూ ఉంటాయి ఇంకా ఆయన ఏదో చెప్తాను అన్నారు ఈ జ్ఞాతిక త్రువితి కృష్యను స్మరణమీపదేశా మీరు ఉపాసన ఆ ఉపాసన ఏ మహర్షి యొక్క పేరు మీద ఉన్నదో ఆ మహర్షి పేరు కూడా తలుచుకుంటూ ఉండాలి అది ధర్మం కూడా ఇప్పుడు నేను ఏదైనా కొటేషన్ ఇచ్చాను అనుకోండి ఇది ఇట్ ఈస్ ఏ కొటేషన్ అని నేను చెప్పకుండా చెప్పాను అనుకోండి అది న్యాయం ఇంకా ఇంకా ఫెయిర్ లో కూడా ఇంకొక కడుగు ముందుకు వేసి ఇలా చెప్పానండి ఆయన మహాత్ముడు అని నేను అన్నాననుకోండి గదు ఫేర్ సో అలా కాకుండా ఇంత గాల్లో విది పెట్టాడు సో కొంతమంది ఏమనుకుంటారు అవు ఈయనే చెప్పాడు బాబు అని అందుకోసమే అలా గర్ణం దిపేసింది అంతా కూడా ఉపాసన లక్ష్యమే రాదు కాబట్టి ఆ లక్ష్య సంప్రదాయాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాం మహాత్మలు చెప్పేదంటే ఇలా ఇలా కలనవాళ్ళు చెప్పేదామని మనం అన్నాల్సింది వారిని స్మరించడం అవసరం నేను ఐ ట్రై టు డూ దట్ ఆ ధర్మం అలాంటి సో ఇక్కడ ఋష్యుస్మరణం కూడా ఉపాసనలో అంగము అంగము అనేది మీరు ఏ ఉపాసన చేసినా ధృషిని స్మరించవలసిందే రామాయణం పాఠం చెప్పాలనుకోండి రామాయణం మీద చెప్పాలనుకోండి వాల్మీకి ప్రార్థన చేయకుండా రామాయణం చెప్పి చెప్పి లేదు భాష్యం చెప్పాలనుకోండి శంకరుని ఒక్కసారి స్మరించే భాష భాషం సదాశివ సమాభం శంకరాచార్యమో ఒకసారి అన్నామే ఆ తర్వాతనే పాఠం ఇదే నేను రామాయణం నేను రామాయణం కూడా చెప్తా ఉంటాను అప్పుడు చెప్పినప్పుడు మేము మళ్ళీ శ్లోకాలు మార్పిస్తాం అక్కడే అంత అంటే పూజం తమరాపరామేది మధురం మధురాక్షరం ఆరు హాశాఖాం బంధే వాల్మీకి కోలం అని ఒకసారి శ్లోకం అన్నా అర్థమైన వాళ్ళకి అర్థం మన మనసులో ఆ భావం ఒకసారి ఇదే భగవద్గీత చెప్పాలనుకోండి నారాయణం నమస్కృత్యమరం జయ పునరోత్తమం దేవీం సరస్వతీ వ్యాసం ఎయముదీ రయేది జయమది జయమంటే భారతము భగవతం కానీ భారతం కానీ జయము అనబడతారు కాబట్టి జయాన్ని ఎప్పుడు చెప్పినా ఒకసారి వ్యాస మహర్షం పరంపరను ఇది సంప్రదాయం అంటే అతను ఉపాసనలో భాగమే గాయత్రి విశ్వామిత్ర ఋషి అని అని ఆ గాయత్రి మంత్రం చెప్పాలి విశ్వామిత్రులు లేదు ఏం లేదు ఇంకే కంగారకుండ గారికి చెప్పాడు అంటే ఋషిస్మరణం కూడా ఉపదేశంలో ఉపాసనలో అంగము అని మనకి స్పష్టమైపోతుంది ఎందుకంటే ఇహ ఉపదేశ ఆ ఉపాసన మధ్యలో ఆ ఋషి పేరు కూడా ప్రవేశపెట్టి మంత్రం బోధిస్తోంది కనుక మనకి విషయం స్పష్టమైన తర్వాత బ్రహ్మా ఇంకా నేను మహాచమస్సు ఇంకా వదిలిపెట్టలేదు సో ఏఎం మహాచమస్యేన దృష్టా వ్యాహృతి ఈ మూడో వ్యాహృతు నాలుగో వ్యాహృతిని మహాచమస్సు దర్శించారు భూభువస్సు మహానే వ్యాహృతులు హిరణ్య గ్రంథుడు దర్శించారు సో ఈ మహాచమస్యుడు దర్శించిన ఈ నాలుగో వ్యాహృతు ఉన్నదే పరమేశ్వరుడు బ్రహ్మంటే ఎవరు ఇదే దీనే ప్రతీకోపాసన సో సాలగ్రామశందో విష్ణు బుద్ధి ప్రతీక అంటే అదే సాలగ్రామశ ఒకేసారి అంత ఉంటుంది విశాలమైన జగత్తులో ఎంతండి ఇది ఇంకా కానీ ఆ చిన్న శిలయందు సర్వ జగద్వ్యాపకుడైన పరమేశ్వరుణ్ణి భావన చేస్తాం తది చూపాస్తాం అలాగే మహహ అనే శబ్దమునందు ఆ సౌండ్ ఆ అట్ట జాహృతి ఎందు బ్రహ్మాహా ఏమీ సమస్య కాదు మీరు భక్తుణ్ణి మీరు గమనించండి భక్తుని యొక్క లక్షణం మీరు గమనించండి దాదా హనుమంతుడి ఫోటో చూడగానే గమనించేస్తారు ఎందుకని వాడ దానికి ఆ హనుమంతుడు బొమ్మ కనబడగానే హనుమద్భక్తులు అయ్యేప్పటికి వాడు మిగతావన్నీ పక్కన పెట్టేస్తామని పెట్టారు పది మంది ఫ్రెండ్స్ ఉన్నా సరే అన్నీ పక్కన పెట్టుకొని పెట్టే మహహ అనేప్పటికీ ఆ సర్వవ్యాపకమైన పరమేశ్వర స్వరూపంలో వీళ్ళు విలీనస్ అలాంటిదేనండి యొక్క మహిమ తెలిసిన వాడికి ఓ అనగానే హి సస్పెన్స్ ది ఎంటైర్ సంస్ అండ్ స్టేస్ విత్ సౌండ్ బికాస్ మచ్ సో పిల్ల చిన్న పిల్లలో శిశువు ఆడుకుంటూ ఉంటాడు అమ్మగారి మాట వినపడగానే ఒక వెంటనే మొహంలో వెళ్తురు వచ్చేస్తుంది ఆడగానే సో అలాగే పిల్లగట్టుంటారు ప్రియుడు ప్రియురా సౌండ్ వినపడగానే ప్రియ్యూ ఉంటుంది ఆ విధంగానే భక్తుడు ఈశ్వరుడు ఉపాసకుడు ఉపాస స్వరూపానికి ఆ విధంగా ప్రత్యూనైపోయి మహహ అనే సౌండ్ అదర్ దీన్ని ఉపాస మహత్ బ్రహ్మీవ్యాహృతి ఏదో ఒక సంబంధం కూడా ఉంటుంది సౌండ్ వినగానే ఈశ్వర భావన తోటి మనస్సు నిండిపోయిందండి ఏకలక్షణం లేకుండా ఉంటుందంటే దాన్ని మీనింగ్ లెస్ మంత్రా అంటీనింగ్ డౌంట్ మీనింగ్ నీకు తెలియకపోతే మీనింగ్లెస్ ఎలా అంటుంది క్లీన్కి మీనింగ్ ఏమిటి ముందు మీనింగ్ యూ డోంట్ నో ఇట్ హ్యాస్ అ మీనింగ్ అది ఎక్కడో నేను వ్యాఖ్యానంలో తీసి కూడా పెట్టాను క్లీన్ కేజ్ మీనింగ్ మీనింగ్ ఉంది అవధీకి ఓం రక్షించేది కనుక ఓం ముఖ్య చిన్న మీనింగ్ ఇంత దీనికి విస్తారమైన మీనింగ్ మాంధ్యంలో ప్రథమ ప్రథమ భాగంలో ఉంది విస్తారంగా ఉంది ఓం కాలీనింగ్ మీనింగ్ ఉంటుంది మీనింగ్ని బట్టే ఓం అనే దానికి ఆ పరమేశ్వరుని తోటి సంబంధం కుదిరి ఈ ప్రతీక అయినది లేకుండా ప్రతీకలేదు బట్ అట్ ది సేమ్ టైమ్ Just the sound itself will be జస్ట్ దౌండ్ ఇట్ సెల్ఫ్ విల్ బి భావన ఇక్కడ ఇస్తున్నా ఈ మహహ అనేది ఎందుకైంది అంటే బ్రహ్మ మహత సర్వం వ్యాపకం ఈ మహా అనే వ్యాహృతి ఇది కూడా సామాన్యమైన శబ్దోచ్ఛారణం కాదు ఇది మహతీచ వ్యాహృతి చాలా విశిష్టమైన అటనన్స్ సో ఈ అటన్స్ లో ఉండే పవర్ ఎలాగో ఉంటుందంటే ఇప్పుడు ఓ రాజుగారు మంత్రి గారికి ప్రసంగం వస్తుంది ఎందుకంటే అటన్స్ ఈజన్ అటన్స్ దానికి పవర్ ఏంటి అని రాజుగారు అంటే మంత్రి గారు అంటారు సర్లండి అలా ఉంచండి విషయం అని ఆ పక్కనే ఉండే రాజ్య సేవక నేరు గారు అనిపిస్తారు అభివృద్ధి భక్తుడు వస్తారు రాజుగారిని చేతి రూపాల్లో కట్టేసి బంధించబాడు బంధించడమంటే భటుడు ఆశ్చర్య మనుషులు రాజు గాంధీని బంధించమంటాడేమిటి ఇదే ఫలాంటి బంధించిన అంటే వీళ్ళు పరిగెత్తు వెళ్ళి బంధించవచ్చు కానీ రాజు గాంధీని బంధించమంటున్నాడు ఏమిటి అని వాడు అలా అలా వేరే చూస్తూ ఉంటాడు రాజు నా భటుడు పిలిచి నన్ను బంధించమంటాడా అని ఒళ్ళు మండిపోయి ఎన్న ఆ మంత్రిని చెప్పి మాట పక్కన పెట్టు ముందు ఆ మంత్రిని నేను చెప్తున్నాను బంధిస్తున్నాడు వెంటనే బాగుంటుంది బంధువు అప్పుడు మంత్రి అంటాడు తర్వాత వంధిద్దు అనే వాట లేదు అన్నారు వంధిద్దు అనే వాటే వీరు అన్నారు లేరు అన్నవాటే వీరు అన్నారు నేను చేయలేదు వీరు అన్నవాడు చేశారు అది పవరు అని సో ఆ విధంగా ఒక ఆ శబ్దానికి ఒక పవర్ మహతీచం వ్యాహరి సామాన్యమైన శబ్దం కాదు ఇట్ ఈస్ నాట్ ఈ వ్యాహృతి కూడా చాలా గొప్పది సరే జగత్తంతా కూడా వ్యాపించ ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు అనాహంత శక్తి సంపన్నుడు ఈ గొప్ప వ్యాహృతి ఆ గొప్ప శక్తికి నిలయమైన ఈశ్వరుణ్ణి నిర్దేశించటానికి ఉపయోగిస్తుంది ఇంకా ఎటువంటిదండి తహ ఇంకా ఎటువంటిది ఆ మహాహ అన్నది మహారహు మహీ మహాషు అందుకోసం తున్నారు సో ఆ మహా అనే అనేది ఆ శబ్దం ఇంకా ఎటువంటిది అంటే స ఆత్మా సహా అంటే ఆ కాబట్టి ఇక్కడ సహాని పుల్లింగాల విషయం అంటే ఆత్మా పుల్లింగం కనుక సహా పుల్లింగం విధేయ ప్రాధాన్యమైన లింగ నిర్తీసా అనేవే ఈ వ్యాహృతి ఇది ఆత్మ ఆత్మ అంటే అర్థం జాగ్రత్తగా గమనించాలి ముఖ్య ఏదో మాట చెప్పిన ఆత్మ అనే పదం కాదు ఆయన అర్థం చేస్తుంది ఆత్మోదేహే వ్యాప్తి కర్మతి ఆత్మా ఆనోదే ఆత్నోతే అనే ధాతు ఆత్లు వ్యాప్త అనే ధాతుంది ఈ ఆత్ము వ్యాప్త ఆత్మోదే ఆత్ము అనే ధాతులు దాని అర్థం ఏమిటి వ్యాప్తి కర్మ అంటే క్రియ క్రియ ధాతువు అర్థం ఏమి ఉంటుంది క్రియ కదండి క్రియ అర్థం ఉంటుందా లేకపోతే మౌన అర్థం క్రియే అర్థము సో కర్మ అంటే క్రియ కాబట్టి ధాతువుకి ఈ ఆకులు అనే ధాతువుకి ఏ క్రియ అర్థము వ్యాప్తి అనే క్రియ అంట సో వ్యాప్తి కర్మణ అంటే అది కర్మ క్రియా అర్థ ఎస్ సహ కర్మ సో వ్యాపించుట అనే క్రియ అర్థముగా కలిగిన ధాతువు ఆకులు అంతేతనే ఆత్తులు వ్యాప్త అని పాడిని మహర్షి అభిస్మరించారు ఆ ధాతువు నుంచి ఆత్మ అనేది పడుతుంది కాబట్టి ఆత్మా అంటే వ్యాపించున్నది మరి నాకు కూడా ఆత్మానంటూ ఉంటారు ఏది వ్యాపిస్తుంది అంటే జాగ్రత్త స్వత్మ సుశుద్ధి అనే మూడు అవస్థలను వ్యాపించి ఉండున్నది ఆ సంగతి నాకు తెలియజేయాలదే ఆ సంగతి తెలియజేయాలి అంతేకానే నీకు ఆత్మస్వరూపం తెలియజేస్తాను జాగ్రత్త అవస్థలో వచ్చే అనురాలు ఏమో పొంది ముందు పెట్టుకుని ఇదే నేను అనుకుంటున్నావయా అది గొప్ప ఇది ఒక్కటే నీవు కాదు ఎందుకంటే నీకు స్వప్నం అది జాగ్రత్త భిన్నంగా ఉంటుంది సుశుద్ధ నింకో అది జాగ్రత్త స్వప్నాల మరీ విడ్డూరంగా మరీ విలక్షణంగా ఉంటుంది సో మూడు అవస్థలు ఉన్నాయి ఈ మూడు అవస్థలు దేని ఎందు దేని నుంచి పుట్టేయో దేని ఎందు దేనిలో విలీనం అవుతుందో ఏది ఈ మూడు అవస్థలకి ఆశ్రయంగా ఉంటూ కూడా ఈ మూడు అవస్థలకి అతీతంగా ఉంటుందో అది ఆత్మ అని ఇంత వ్యవస్థ కాబట్టి సో ఆత్మ అంటే వ్యాపించి ఉంటున్నది అది మన ఆత్మ ఇక్కడ ఆత్మ వేరు ఇక్కడ మహహా ఇది ఆత్మ ఇక్కడ మహహా వ్యాహృతి ఆత్మ అంటే భూహు భువహ శుభహ అనే ఇతర వ్యాహృతులు ఆ మూడింటినీ ఇది వ్యాపించి ఉంటుంది అందుకోసం ఎలా వ్యాపిస్తుందో చెప్పాలి ఉంటాము ఇతర ప్రాణ ఆదిత్య చంద్ర బ్రహ్మాభూతే ఆత్మా అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే ఇది మూడు మిగిలిన మూడు వ్యాహృతులని వ్యాపించి ఉంటుంది లేదంటే ఎక్కడ వ్యాపించింది అదేమో భూ భువ ఇది మహా ఇంత పొరుగుంటే ఇది ఇది దీంట్లోనే ఉంది అది దీంతోనే ఉంది అది దీంతోనే ఉంది అని ఏదో చెప్పొచ్చు అంటే మొత్తం ఆల్ఫాబెట్ అయి ఉంటా చెప్పేస్తే ఇంకో ఇది ఉంది అని చెప్పొచ్చు ఏది ఎక్కడుంది ఎక్కడ వ్యాపించింది మహహా మూలపడుంది భూహు భువహాహ ఇంకో మూల ఉన్నాయి ఆ మహా వచ్చి మూడింటిని వ్యాపించేసింది ఎక్కడ వ్యాపించింది అలా కాదు వ్యాపృతి నువ్వు అంత క్రిసవర్థమే ఆ శబ్దరూపాన్నే చూసి వ్యాపించిందని అర్థం కాదు ఆ వ్యాహృతి దేనికి నిదర్శనమో చూసుకుని అప్పుడు నీకు వ్యాహృతి వ్యాపకత్వం అర్థం ఎలాగంటే చూసుకోండి భూమివా యో లోక భూ అంటే ఈ లోకం ఊబహ అంటే అంతరిక్ష లోకం ఇత్యంతరిక్షం సుభరిత్య సౌలోక శుభ అంటే స్వర్గలోకం అంటే ఇంటర్స్టెల్ స్పేస్ అలాగా ఆ వ్యాహృతులు వేటికి ప్రతీకలో ఆ లోకాన్ని మూడు చూసుకో మహహ అంటే ఆదిత్యుడు ఆదిత్య ఇప్పుడు ఈ భూలోకాన్ని ఆదిత్య ప్రకాశం వ్యాపించిందా లేదా అంతరిక్షాన్ని ఏది వ్యాపించింది ఆదిత్య ప్రకాశము మరి ఇంటర్స్టెల్లర్ స్పేస్ అద్విలోకాన్ని ఏది వ్యాపించింది ఆదిత్య ప్రకాశం కాబట్టి ఆదిత్యుడు భూ భూలోకాన్ని అంతరి ఈ లోకాన్ని అంతరిక్ష లోకాన్ని సువర్ లోకాన్ని వ్యాపించి లేదా వ్యాపించి ఆ ఆదిత్యుడికి మహహ ప్రతీకం ఈ మూడు లోకాలకి భూ భూవహువ ప్రతీకం ఈ వాదరాయణ సంబంధం తనకి ఈ వాదరాయణ సంబంధాన్ని బట్టి ఈ మహహ ఈ మూడు లోకా ఈ మూడు వ్యాఘృతుల్ని వ్యాపించి ఉన్నాడు ఎలా నుంచి అంటే మహాభారతంలో ఒక కథ ఉంటుంది దేవయాని షర్మిష్ఠాన్ని బ్రహ్మ ఉంటాను దేవయాని షన్మిష్ఠతో పడుతుంది నువ్వు నాకు సేవకుదాలవు అంటుంది ఆ షన్మిష్ఠ అంటుంది షర్మిష్ఠ దేవయాన్ని నువ్వు నాకు సేవకుదాలవు అంటే దేవయానం అంటుంది నేను మీకు ఎక్కువ సేవకురాలు నేను మా ఇంట్లో నేనుంటాను మీ ఇంట్లో నువ్వు ఉంటావు మీ అంత పురంలో నేను మీకు సేవకురాలు కూడా లేను అంట అంటే అప్పుడు షర్మిష్ఠ ఉంటుంది మీ నాన్నగారు మా నాన్నగారి దగ్గర ఉద్యోగం చేస్తున్నారు కదా చేస్తు నాన్నగారు వాళ్ళ నాన్నగారి దగ్గర ఉద్యోగం చేస్తున్నారు కనుక మీ నాన్నగారు మా నాన్నగారికి సేవకుడు కనుక నువ్వు నాకు సేవకురాకండా సంథింగ్ లైక్ ఇదే బాధరాయలతో అనుభవం అంటారు ఏదో సంబంధం ఇక్కడ అంటే మీ గురించే పాయింట్ అర్థం అవడం కోసం చెప్పాను అంటే ఇక్కడ పరిస్థితి ఎలా ఊహ అనేప్పటికీ లోకమంతా కూడా దాని మీద నిర్దేశింపబడుతుంది భూరితి వా అయం లోక భుగ ఇత్యంతరిక్షం భువహ అనేప్పటికీ అంతరిక్ష లోకం కవరైపోయింది సువరిత్యసౌలోక సువహ అనేప్పటికీ ద్యులోకము కవరైపోయింది మూడు లోకాలు కవరైపోయాయి మహా ఇత్యాదిత్య ఈ మహా అనే వ్యాహృతి ఆదిత్యుడికి ప్రతీక ఆదిత్యే నవ్వే లో ఈ లోకాలు మూడు కూడా సమ్మె లోకాలంటే ఏవో ఇంకో పది లోకాలు తీసుకురావద్దు మూడే ఇక్కడ ఉన్న సందర్భం ఇదే మూడే లోకాలండి ఇంకో కౌంట్ లో పద్నాలుగు ఈ కౌంట్ లో మూడే లోకాలు సో ఈ మూడు లోకాలు కూడా ఆదిత్యుని చేతనే మహీ ఎంతే మహా అనే వ్యాపించటం లేదా అంటే వ్యాప్త్యంతే వ్యాపించబడి ఉన్నాయి కాబట్టి ఆదిత్యుని చేత మూడు లోకాలు వ్యాపించి ఉన్నాయి వ్యాపించబడి ఉన్నాయి ఆదిత్యున్ని నిర్దేశించే మహహా అనే వ్యాహృతి ఆ మూడు లోకాలని వేరువేరుగా నిర్దేశించే భూ భువ శువహ అనే వ్యాపించి ఉన్నట్టు అంకేతమే మహహా అనే వ్యాసు వ్యాహృతికి అదే రకంగా దేవాహ వేద ప్రాణ చెప్తే ఒకరిక వ్యాప్తి ఓం ఓం నమ ఓం నమ ఓం నమ ఓం నమో నమారాయ నమైవ్యే శాంతి శాంతి శాంతి సదాశివసమా